విజయపుటమ్ము వేసే వెంకటేశుడు విజయుని సకుడు ఈ వేదమూరితి పారితించి దశకంఠూ పది శిరసుల మీద ఆరికి నమ్ము వేసే ఆదిదేవుడు ఆరడి సేనలతోడ అంబుదీ మీద వేసే వేరొక యమ్మూదొడిగి విష్ణుదేవుడు చాలుగనేడు దాళ్ళు సర్వమునొక్కటిగా ఆలములో నమ్ము వేసిన అఖిలేశుడు ఆలించి రుక్మిణి పెండ్లియాడు నాడు వైరులపై జాలియమ్ము వేసెను విజయకృష్ణుడు భజననిందిరగూడి పంతమున నమ్ము వేసే విజయదశమిని శ్రీవేంకటేశుడు సుజనుల దేవతల సురిది నిందరిగాచూ విజయమూ చేకొనే దేవుడు